కవితా కదంబం ఉందండి సో ఇప్పుడు మీరు వినబోయే ఈ ప్రోగ్రాం యొక్క స్పాన్సర్స్ కృష్ణా జిల్లా రచయితల సంఘం విజయవాడ వారు సో వినేద్దామా ఈ ప్రోగ్రాం గాంధీ జయంతి కృష్ణా జిల్లా రచయితల సంఘం వారు సమర్పించు కవితం ప్రాయోజకులు కృష్ణా సంఘం కృష్ణా సంఘం సంవత్సరాలుగా కృష్ణా జిల్లాలో సాహితీ చైతన్యానికి తనదైనటువంటి పద్దతిలో అనితర సాధ్యమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలుగు భాషోద్యమ దీప్తిని కలిగించడంలో ఈ సంఘం నిర్వహించినటువంటి పాత్ర సాహిత్యపరమైనటువంటి సాహిత్యాభిమానులందరికీ కూడా తెలిసినటువంటి విషయమే గాంధీ జయంతి సందర్బంగా ఈ అక్టోబర్ రెండున విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి పద్నాలుగు మంది కవుల కవితా కదంబాన్ని ఈరోజు గాంధేయ ఆలోచన ధోరణి పైన కవుల యొక్క ప్రతిస్పందనని మనం ఈరోజు వినబోతున్నాం కృష్ణా జిల్లా రచయితల సంఘం మూడు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్ని ఒక జాతీయ తెలుగు రచయితల మహాసభల్ని దాదాపు పదిహేను జాతీయ సదస్సుల్ని తొలిసారిగా తెలుగు భాష ప్రాచీనమైతే నిరూపించేటువంటి ఒక జాతీయ సదస్సుని అలాగే సింధు సమాంతరంగా కృష్ణా గోదావరి తీరాలలో నాగరికత పరిడబిలిందని ఆ నాగరికతకు తెలుగు నాగరికతగా లేదా కృష్ణా గోదావరి నాగరికతగా పేరు పెట్టాలని కోరుతూ ఒక జాతీయ సదస్సుని ఇలా దాదాపు పదిహేను జాతీయ సదస్సులను నిర్వహించినటువంటి ఘనత కూడా కృష్ణా జిల్లా రచయితల సంఘానికి అలాగే చాలా పెద్ద ఉద్గ్రంథాలు పరిశోధకులకి కావలసినటువంటి ఎన్నో విశేషాలను ఉటంకిస్తూ క్రోడీకరిస్తూ వెలువరించినటువంటి ఉద్గ్రంథాలు కృష్ణా జిల్లా రచయితల సంఘం చేసినటువంటి సాహితీ సేవకు చిరస్మరణీయమైనటువంటి కానుకగా మిగిలి ఈ రోజు అద్భుతమైనటువంటి కవులు కృష్ణా జిల్లా కవులు పద్నాలుగు మంది గాంధీయవాదంపై తమ కవితల్ని అందిస్తున్నారు శ్రీమతి గుత్తికొండ రామరత్నం చారిటబుల్ ట్రస్ట్ దౌజన్యంతో కృష్ణా జిల్లా రచయితల సంఘం ఈ కవిత కదంబ కార్యక్రమాన్ని ఆకాశవాణి ద్వారా శ్రోతలకు అందజేస్తోంది ఈ కవితల్ని మీరు ఆస్వాదిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా గంజిదావయరుగ నివారికి అన్నమే పరబ్రహ్మన్న జ్ఞాని కడు దరిద్రునకును కడు దరిద్రుణకును ఇల్లు గల్గడుాక సౌధంబుసూడని ఆశ్రమ నివాసీ నిరుపేదను నిరుపేద కును నిండు బట్టకల్డుదాకా అంగ వస్త్రమే దాన్న తండ్రి సో సగ్రకా సంపూర్ణ స్వాత్య పఠ पंतुलैया रवि ग्रं कनट्टी रवि ग्रं कनट्टी साम्राज्यधिने तल तललु वंचिचिना पिलकदाता ओ गांधीजी ధిజీ తిరిగి నీవు మాకడ కరుగుదంచి ధర్మ స్వారాజ్య పాలన మర్మములను ధర్మ స్వరాజ్య పాలనా మర్మములను తేజ తెలుగున వినిపించి నిజమైన దేశభక్తికి అర్థమును తెల్పి ఈనాటి స్వార్థ సంకుచితమైన ముష్ంపయ్యా గాంధీజీ కవితాశీర్షిక మహాత్మా కవి పేరు డాక్టర్ అవునగడ్డ సూర్యప్రకాష్ అదిగో ఆ గగన గర్భాన పొడిచిందొక వేగుచొక్క ఒక కారణజన్ముని అవతారికకు అది దివ్య సంకేతిక అదిగో ఆ గగన గర్భాన పొడిచిందొక వేగుచొక్క కారణజన్ముని అవతారికకు అది దివ్య సంకేతిక ఎందరెందరో ఈ పృథ్వీపై ఆయువు పోసుకున్న వాళ్లే వెయ్యేళ్లకొక్క మహానుభావుడు పుడతాడన్న సత్యవాకుకి అది సూచిక ఒక బుద్ధుడు ఆవిర్భవించినట్టు ఒక క్రీస్తు జనించినట్టు పొతిలీబాయి గర్భ ముక్తాపలమై ఉదయించావు తూర్పు కొమ్మక పూచిన సూర్యపుష్పంలా చదువులయందు కడు సార్థకతను సాధించి బారిస్టరుపై పలు సేవలందించి నీతి నియమాలకు వ్యక్తిత్వ వికాసానికి సాటి లేని మేటిగా అంచనాలకందని మేరునగ ధీరునిగా సాక్షాత్కరించిన అభిమానధనుడవు కస్తూరి బాయిని సహధర్మచారిగా చేసుకుని అద్దనారీశ్వరం సూత్రానికి అగ్రస్థానమిచ్చిన ఆదర్శ పొంగవుడవు యదార్థతత్వానికి పారదర్శకుడిగా నిలిచిన విశ్వనరుడవు సబర్మతి ఆశ్రమాన అడుగిడి దాన్ని మానవ ప్రయోగశాలిగా తీర్చిన దీర్ఘదర్శినీయువు తదాగతుని అహింసా మార్గాన్ని యేసునాధుని క్షమా శాంతి గుణాల్ని హరిచెందుని సత్యశీలతని శ్రమనుని మాతాపితుల సేవా తత్పరతని పుడికిపుచ్చుకొని ఒక స్పూర్తిగా ఆచరణ యోగ్యంగా అనుసరించిన స్థితప్రజ్ఞాదురేనుడవు తో సమానగతిలో పరుగులిడుతూ సాలీడు తనలోంచి పుట్టిన నూలుపోగుతోనే గూడు అల్లుకున్నట్లు జన జాగృతికై నిరంతరం విశ్రమించిన కర్మ సాక్షి నేలపడిన నీటి బిందువు నలుచెరుగులా చెందినట్లు ఒకే తోటలో పలు పూల జాతులు అంతటా విస్తరిల్లినట్లు ఎవరి గమ్యం ఏదైనా భిన్న దారుల్లో పలు తీరుల్లో నిర్లక్ష్యం నీడల్లో నడయాడే వాళ్లను స్వాతంత్ర్య సమరాంగణాన నిరాయుధులైన సైనికులుగా మలిచి ఒక త్రాటిని నడిపించిన విరాట్ రూపాన్ని వినియువు శిరసవంతన శిఖరములా తన పాదాలకేసి దృక్కులు సారించని అంబరములా ప్రసన్నమైన ప్రళయమైన తనలోనే ఇమిడ్చుకునే గంభీర సాగరడవు మహిళాభ్యున్నతికి అరిజనోద్దరుణికి అస్పృశ్యత నివారణకి మద్యపాన నిషేధానికి మత సామరస్యానికి ఉద్యమించిన సంస్కరణ వాది కొల్లాయి గట్టి చరక వినియోగం ప్రచారం చేసి జన జీవనంలో పరివర్తనకు దారి చూపిన నిరాడంబరడు పరిసరాల పరిశుభ్రతకు చీకురు పట్టి శ్రమైక జీవనానికి ఊపిరి లూది నవతా మానవతా సమతులను పాదుకొల్పి భరతదేశ కీర్తి కండ ఖండాంతరాలలో పరిడివిల్లాలని సంకల్పించిన దీక్షా దుడవు బాలల తాత బాబూచీ కీర్తింపబడే జాతిపితవు తెల్లవారి దాష్టికం నుంచి భారతీయులను పరిరక్షించే దిశలో ఉప్పు సత్యాగ్రహాన్ని దండియాత్రను కొనసాగించి జాతి యావత్తును ఏకోన్ముఖం చేసి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను సిద్ధింపజేసిన మహాత్ముడివి నీవు ఓ మహాత్మా నీ జీవితం భగవద్గీత భాషితం హిమగిరులంతా సమున్నతం స్వర జరిల పునీతం అన్న ఓ కవివాకు సుస్థిరం కదా గోపినాథరావు కవితా శీర్షిక మహాత్మునికి ఒక మనవి ఓ మహాత్మా ఓ మహాత్మా ఓ అసాధారణ నేత ప్రపంచ హృదయ విజేత నా వేదభూమి విశిష్టతను విశ్వవ్యాప్తం చేసిన జాతిపిత దోపిడీదొరల క్రూరచట్టాల పదఘట్టనల కింద అనగి అనగి దురవస్త్ర దుఃఖాలలో కరిగి కరిగి చివికి చితికి చింతిస్తున్న భారతీయుల పక్షాన్ని నిలిచి పరాయుకుల దారుణాలను పదే పదే నిలదీసి చతు శలభాలను నీ సత్యాగ్రహ కీలలో సమయజేసిన ఓ సాహసి ఓ మనీషి ఓ ఋషి దేశమాత దాస్య శృంఖలాలను తునాతులుకలు చేయడాన్ని తప్పించిన ఓ తపస్వి ఒక్క సందేశంతో కోటి హృదయాలను జాగృతీకరించి ఒక్క పిలుపుతో అశే జనవాహిని సమీకరించి ఒక్క అడుగుతో కోటి అడుగుల పురోభివృద్ధిని సాధించి ఒక్క అహింసాస్త ప్రయోగంతో వైరిగుండెల్లో చత విస్ఫోటింపజేసి అపార బల ఆంగ్లేయులను గడగడలాడిస్తూ అనితర సాధ్యమైన మార్గంలో అరవీల భయంకరుడువే భాసిల్లిన ఓ తేజస్వి ఓ యశస్వి మార్తానుడు అస్తమించిన ఓ మహాసామ్రాజ్యానికి ప్రాగేశాన సూదిమన అరినంతటి ప్రదేశాని కూడా దక్కనీయకుండా ఆ రాజ్య ప్రభవాని పశ్చిమానికే పరిమితం చేసిన పరాక్రమశాలి నీవు మీరు మనస వాచా కర్మణ జన్మభూమి అభ్యుదయానికి అంకితమైన వరపుత్రుడు బాపు భారతావని ఉప్పుతిన్న ప్రతి వ్యక్తి నీ ఉపకారాన్ని సర్వదా రుణపడి ఉండవలసిందే నీ ఉపదేశాలు కట్టుబడి ఉండవలసిందే బాపు నేటి స్వేచ్ఛించిన భారతీయులు నీ త్యాగానికి తలవంచి తరతరాలు నమస్కరించవలసిందే నీ బాడలో పయనిస్తూ తమను తాము సంస్కరించుకోవలసిందే బాపు తల ఎత్తుకుని గర్వంగా హాయిగా నింగి నండుతూ ఎగురుతున్న త్రివర్ణ పతాకం మనసారాని మహత్కారాలని మనం చేసుకోవలసిందే విశ్వమంతటికి నీ కీర్తి వినిపించేలా నీ సంకీర్తనం చేయవలసిందే బాపు వీధి వీధిలో నీ విగ్రహాలు ప్రతిష్ఠించుకునే ఆచారం మాత్రమే కాదు నిన్ను గుండె నిలుపుకునే సంప్రదాయాన్ని మాకు ప్రసాదించు నే పేరిట జయంతి సభలో జాతరలో జరుపుకునే పరంపర మాత్రమే కాదు ఆదర్శాలను అక్షరాలు ఆచరించగలిగే ఆత్మ జ్ఞానం అనుగ్రహించు బాబు నేటి నా దేశం ప్రజాపరిపాలకు అందరూ నిస్వార్థమైన జనసేవా తత్పరతను నిరాడంబరమైన జీవన విధానాలను నియమబద్దమైన కార్యాచరణలను చిత్తశుద్ధితో ఆచరిస్తూ నర రూపంలోని నారాయణుడిగా నేను సంభావిస్తూ ఈశ్వర అల్లా తీరోనా దే భగవాన్ అని వేడుకోవాలి మాతృభూమి సేవకు అంకితమయ్యే మనోబలం అందరికీ అందించు బాబు కోసం సమర్పితమయ్యే దేశాబు నా పేరు వేమూరి సత్యవతి కవిత శీర్షిక మళ్ళీ పిలవాలనుంది అక్టోబర్ రెండవ తేదీ మళ్ళీ మళ్లీ రావాలనిపించే పుట్టినరోజు మహాత్ముడు ప్రభవించిన మరపురాని రోజు భరతావని ధన్యనైనానని గర్వించిన రోజు మతం అభిమతం అంతా సత్యమే రణం మరణం అంతా అహింసే యుద్ధం ఆయుధం అన్నీ శాంతి కోసమే నవతా మానవతా ఆధ్యాత్మికంగానే స్వార్థం అసూయలు బానిసతనం తెస్తే సత్యం అహింసలు స్వరాజ్యం తేగలవని నీవు కనిపెట్టిన సత్యాగ్రహ విధానం ప్రాణాలు పణం పెట్టకుండానే విజయం తేవచ్చని నీవు నిరూపించావు సరికొత్త సమరాన్ని ప్రపంచానికి పరిచయం చేశావు విభజించి పాలించే కుట్రలకి అధికారంతో అణగదొక్కే కుతంత్రాలకి సంస్కృతి మూలాలకే చిచ్చుపెట్ట చూచిన నీచానికి బంగారం మణులు వజ్రాలు రత్నాలు దోచిన దొంగలకి సహాయ నిరాకరణతో సైమన్ రాక నిరసనతో క్విట్ ఇండియా ఉద్యమంతో ఉప్పు సత్యాగ్రహంతో తగిన బుద్ధి చెప్పావు తగదని సాగనంపావు మెరిసే ఉత్సాహపు కన్నులు నిరాడంబరపు కొల్లాయి వస్త్రం అలుపెరుగని దీక్షా దక్షతలు భయంలేని బోసినవ్వులు మాన్యమైన మౌనంతోనే సామాన్యపు రూపంతోనే సమాజపు చిత్రాన్నే మార్చావు పరప్రభుత్వపు పునాదుల్నే కదిల్చావు న్యాయ దేవత నినదించే నీ వాణి ధర్మ దేవత నివసించే నీ బాణి మరి నీవెంట నడిచింది జాతి ఉప్పొంగి పాడింది స్వతంత్ర గీతి అందుకే నిన్ను మల్లి పిలవాలనుంది మాన్య నాయకునిగా మళ్లీ వస్తావా ఆకాశమంత ఓర్పు నీది అపరాధాలెన్నున్నా క్షమించవు మొక్కవోని ఉడుంపట్టు నీది మన జాతి వృక్షాన్ని రక్షించవు కొండంత గుండె నీది మానవత్వాన్ని కాపాడవు స్వరాజ్యం ఇచ్చినా సురాజ్యం చూడని మేము మళ్లీ నీవు పుట్టే రోజు కోసం ఎదురు చూస్తున్నాం నీ రాకవలన భవ్య భారతీ సమర్చన నిన్ను చూసే నేర్చుకుంటాం చిన్నారులకి తాతయ్యేవి కదా విశ్వానికి మహాత్ముడివి సత్యాగ్రహంలాంటి రక్తరహిత విప్లవం హింసలేని ఆయుధం కనిపెట్టిన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తవు అందుకే నీ మూర్తి ముందు ముకుళిత హస్తాలతో నిజంగానే అర్ధిస్తున్నా నిన్ను మళ్లీ మళ్లీ రమ్మని పిలవాలనుంది మాన్య నాయకునిగా చూడాలనుంది మాకోసం మన దేశం కోసం మళ్ళీ రావు నా డాక్టర్ గుమ్మ సాంశిరావు నా కవిత శీర్షిక జాతి నేత ఇతర దేశాన చదివిన హిత చరిత్ర నిత్య సత్యవచనమున నీకు నీవే సాటి అని చెప్ప నిజమవును సాధు హృదయ దక్షిణ ఆఫ్రికయందున దారుణముగ తెల్లవారల పీడన వల్ల నీదు అంతరంగము ఘోషించనెంతగాను अराट शक्ति अमरजेसेंट मु दिपचु खुराज्यूच्छ नेतवी पोराट मु निंस तुनु नव्यपमुना विस्फोट नसीते दूसू शोषि गाँधीता నిన్ను వంటి ఘననాయకునెక్కడ కనలేముగా నీవాక్కు శంఖమై నినదించిమించగా జనులెల్ల నీ వెంట సాగివచ్చి నీచేతి కర్రయే నిప్పులంగ్రెక్కడి పాశుపతాస్త్రమై ప్రజరిల్ మీ నిర్మలం వై నల హృదయమే ధర్మ పోరాటపు ధైర్యమయ్యే నీ చూపులోనున్న నిర్ణయము తెలిసి స్వాతంత్ర్య పోరాట పదముమెరసే ఆంగిలేయుల సైన్యములదరిపోయే చెల్ల చెదరయ్యనొక చోట చేరుదొరలు కత్తి పట్టక జాతినే కదిపిటీవు తెచ్చిన ఆడవు स्वराज्य दिव्य फलमू त्रातवू, नी आश रक्षण सीहे वि बृंदावन राव विजयवाड़ कविओं ఎప్పుడైనా ఎక్కడైనా ఎవడో ఒక్కడే ఉంటాడు దిక్కుల్ని చీల్చుకుంటూ చుక్కల్ని పేల్చుకుంటూ ఆకాశాన్ని దున్నుకుంటూ పోయేవాడు ఎప్పుడూ ఒక్కడే ఉంటాడు దిక్కుల్ని చీల్చుకుంటూ చుక్కల్ని పేల్చుకుంటూ ఆకాశాన్ని దున్నుకుంటూ పోయేవాడు ఎప్పుడూ ఒక్కడే ఉంటాడు లోకంలోని మిగతా అందరూ అతని వెంటే అడుగేస్తారు మంది మంటల చితుకులను విస్ఫులింగాలుగా అనువదిస్తూ అతను వెనక్కు చూడకుండా దూసుకుపోతుంటే వెనుక నడిచేవారంతా ఎక్కుపెట్టని విల్లంబులవుతారు బిగించిన పిడికిళ్లవుతారు మంది బ్రతుకుల్లోని మంటల చితుకులను విస్ఫులింగాలుగా అనువదిస్తూ అతను వెనక్కు చూడకుండా దూసుకుపోతుంటే వెనుక నడిచేవారంతా ఎక్కుపెట్టిన విల్లంబులవుతారు బిగించిన పిడికిళ్లవుతారు అశ్రు కల్లోల సాగరాల్ని అలవోకగా దాటుకుంటూ నిరాశా నిబిడారణ్యాలను నిర్దయగా ఛేదించుకుంటూ అతను పురోగమిస్తుంటే అనాదిగా జడాలుగా పడి ఉండి అద్భుత స్పర్శ కోసం అహరహం నిరీక్షిస్తూ కాళ్ల కింద నిలిగిపోతున్న కఠిన శిలా సంఘాలన్నీ అహల్యలుగా రూపాంతరం చెంది అందమైన జీవన చైతన్యంలో నికివించుకుంటాయి అతడు రాట్నపు చక్రాన్ని రవిబింబంగా మార్చి రణన్నినాదం చేయిస్తాడు గుప్పెడు ఉప్పుగల్ని నిప్పుకడిగలుగా అనువాదం చేస్తాడు మామూలు మట్టి రేణువులను తన పరశువేది స్పర్శతో అంగారాలుగానూ బంగారాలుగాను ఇంద్రజాలీకరిస్తాడు విడివిడిగా ఉన్న వేలాది దూది రేణువులను ఏకుగా ఏకీభవింపజేసి స్వేచ్ఛా పిపాసల దారాన్ని పేని స్వాతంత్ర ఉలువను నేసి చూపిస్తాడు అతడు ఒక్కడైతేనేం అంధకారపు దారైన ఆశయ దీపాన్ని మోస్తూ అడుగు ప్రతి చోట ఆశా కిర్మీరాలను ఆవిష్కరిస్తూ వెనక్కు తిరక్కుండా అతను వెళుతుంటే సకల జాగ్రత్ ప్రపంచ ప్రజా అతనితో సాగిపోతారు అతని పరుగు అందుకోలేని వారు ఆగిపోతారు అతని పురోగతిని సహించలేని వారు వీగిపోతారు గ్లోబుకు దారం గట్టి అలవోకగా లాక్కుపోయేవాడు ఎప్పుడైనా ఎక్కడైనా ఒకే ఒక్కడుంటాడు యుగ యుగాల పర్యంతం మానవాళి గమనానికి స్పూర్తినిస్తూ అతను ధ్రువ కాంతిని విరజమ్ముతూనే ఉంటాడు శాంతిని విధజల్లుతూనే ఉంటాడు दि चील चुक्ल आकाशाने दुनुकू पोड़ो बंदा वेकटरामाराव कविता शीर्षिक महात्मे परमा यथा यथा धर्मसाभवती भारत अभ्युत्म अधर्मशा्य हम अने श्लोक भाव ओ भारतीयु धर्मन हाँ आधर्म पच्चीपरच्न सृज सा మహాత్మా అందుకొనము మా నీరాజనం అహింసనే ఆయుధముగా శాంతినే సైన్ సమభావ సమీకరణలుగా అహింసనే ఆయుధముగా శాంతినే సైన్యముగా సహాయ నిరాకరణలు సమభావ సమీకరణలు నీ సహచరులుగా ఆంగ్లేయుల అభిజాత్యమణినావు శతాబ్దాల బానిస బంధాలను తురించినావు భాగ్యమల్లే భారత జన హృదయాలలో నిలిచినావు అందుకను అశీష జనవాహిని వందనములను విశ్వాల విశ్వంలో నీ జన్మదినం ఓ శ్రీకృష్ణ జన్మాష్టమి విశాల విశ్వంలో నీ జన్మదినం ఓ శ్రీకృష్ణ జన్మాష్టమి స్వాతంత్ర భారతంలో నీ నామస్మరణమే ఓ తారక మంత్రం స్వాతంత్ర భారతంలో నీ నామస్మరణమే ఓ తారక మంత్రం స్వచ్చశోధనలో హింసపై గెలిచిన అహింస ిపుర సుందరి కవిత శీర్షిక మహాభాగవతో మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ పరమ భక్తుడు భాగవతోత్తముడు ప్రజారంజకుడైన రాముడి మీద ఉన్న భక్తి ప్రపత్తుల వల్లే అంత గడించాడు ప్రజలందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడని గుర్తించాడు అందుకే అందర బాధని వావించాడు బాధగా భావించాడు వాళ్ళ దుఃఖాన్ని తగ్గించడానికి ప్రయత్నించాడు అందుకోసం కొన్ని మార్గాలు ఎంచుకున్నాడు నిస్సహాయలకు సహాయం చేశాడు చేశానన్న అహంకారం ప్రదర్శించలేదు సానుభూతి చూపించడమే మానవత్వం అన్నాడు అందుకు కృతజ్ఞతల్ని ఆశించలేదు ఇతరుల బాధల్ని కష్టాలని అర్థం చేసుకోలేని మనిషి ఎప్పటికీ భగవంతుడు కాలేడన్నాడు అందరిలో ఉన్న దేవుణ్ణే గుర్తించమన్నాడు ప్రతీకార స్వభావం పరుల్ని నిందించడం కూడదని సహనమే మనిషికి భూషణమని మనసు మాట ఆచరణ ఒకటిగా కలిసి ఉన్న మనిషి భగవంతుడితో సమానమన్నాడు మనస్సు చేసే ఆలోచనలకి చెప్పే మాటలకి చేసే చేతలకి కొంతనూ ఉన్న మనిషినే భగవంతుడు ఇష్టపడతాడని ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషినే ప్రగతిని సాధిస్తాడన్నాడు చెప్పడమే కాదు చేసి చూపించాడు సత్యము అహింసల్ని మనసావాచా కర్మణ అనుసరించి సత్యాగ్రహ రూపంలో రుజువు చేశాడు స్వాతంత్ర్యం కోసం జాతి మొత్తాన్ని ముందుకు నడిపించాడు ప్రలోభాలకే లొంగకూడదు నమ్మిరి సిద్దాంతల్ని వదలకూడదు సర్వేశ్వరుడి దృష్టిలో అందరూ సమానమేనన్నాడు శత్రువును కూడా సహనం ప్రేమలతోనే గెలవాలని నినదించాడు సత్యాన్న అందర్నీ సమదృష్టితో చూడు ఆయుధాన్ని హింసని కోరికల్ని వరదలిపెట్టు పర్ల ఆశించకు పరస్యీల్ని మాతృభావంతో చూడు అని ఆచరించిన విషయాలు తెలియచెప్పాడు విశాల హృదయంతో అన్ని కులాలు పట్ల సమదృష్టిని చూపించి అంటరాన్ని తనాన్ని నిర్మూలించాడు సత్య సాధనగా చేసుకుని శ్వాస ఆగిపోయే వరకు జాతి కోసం పోరాడి ఆదర్శ వ్యక్తిగా వెలిగాడు దృఢమైన వైరాగ్యంతో మోహాన్ని విడిచి భగవన్ జీవితాన్ని సార్థకం చేసుకున్న పరమ భాగవతుడు మహాత్ముడు కామం క్రోధం మోహన్ లోభం ఉన్న వాళ్ళ ఆధ్యాత్మిక జీవనానికి అనర్హులన్నాడు వాటిని విసర్జించి మహోన్నతి వ్యక్తిత్వం కలవాలని దర్శిస్తే చాలు జీవితం ధన్యమవుతుందన్నాడు ఆయన చెప్పిందే చేశాడు చెప్పినట్టే జీవించాడు రామనామ జపంతోనే అనుకున్నది సాధించాడు మహోన్నత పురుషుడే పరమ భాగవతోత్తముడై సేవా తత్పరుడై భారతదేశానికే కాదు విశ్వ జాతికే తండ్రిగా జాతిపితగా పిలిపించుకున్నాడు మహాత్మా గాంధీ లక్ష్మీనారాయణ గాంధీ శతకంలో ింసను విడనాడయిపుగా పరరాజధన మాగ్యాషం సాగనం పనుసీమ సజ్జాధీ భరతమాన కు భాగ్యం పునతి గూర్చా సంసంపు నింపె శాంతగాంధీ గోటాది భరతుల శోభను దిగుండ దీవనల్ దివ్యగాంధీ అలుపురగని నిత్య సత్య ధర్మంబు పా डा वेवल्लभराषिकापू दिखा आत्मा नी तुली उद्यमा की ऊपरी पराईगड्ड पै जाहकार निरुपन निरसनक नीव चूपी सरको मार्ग अपूर्व सत्याग्रहा सृष्टि अतर साध्यम दौर्जन्यानी अन्यानी निव नी, नी, नी सुध्यम సహనంతో మెలగటమే సత్ఫలితాలకు సోపానమన్నది నీ అభిమతం అహింసలోని మహాశక్తిని లోకానికి చాటిన మహనీయుడు నువ్వు సత్యాచరణ మానవులందరికీ అనుసరణీయమన్న హరిశ్చంద్రుని వారసుడు నువ్వు జాతీయోద్యమం సంఘ సంస్కరణోద్యమం రెంటినీ జోడెడ్ల బండిలా పరిగెత్తించిన సారథవినివు దక్షిణాపదాన్ని స్వాతంత్ర్యోద్యమంలో సక్రియ భాగస్వామిని చేసిన నీ చొరవ అద్వితీయం జాతీయ భాషా ప్రచారంతో అఖండ భారతావనిలో భావసమైక్యత పాదుకొల్పిన కార్యదక్షతని ఏకైక జాతీయ పతాకు సృజింపజేసి దేశభక్తిని ప్రశస్తపరిచిన చాకచక్యునిది హిందీ ప్రచారానికి త్రివర్ణ పతాక రూపకల్పనకు దక్షిణాదినే వేదిక చేసిన సౌజన్యనిది శతాబ్దాలుగా పాతుకుపోయిన మూఢాచారాల నడ్డి విరిచిన ఆధునికుడివుని పీడిత ప్రజలకు అభయదాతవు ఆర్తత్రాణపారాయణవై మిలిగావు గ్రామ స్వరాజ్యం రైతు సంక్షేమం కుటీర పరిశ్రమలు దేశ ఆర్థిక పరిపుష్టికి ఆధారమని చాటిన ఆర్థికవేత్త పొందబోయే స్వాతంత్ర్యం కలకాలం నిలుపుకునేందుకు వ్యక్తి వికాసం కోసం నడుం కట్టిన సంస్కర్తవు నీవు చెప్పినవన్నీ ఆచరించి చూపిన మహనీయుడు మహాత్ముడవు నీవు ధర్మదాంధుల క్రౌర్యం గజగదలాడింది ఎదుట పరాయి పాలకుల పశుబలం నిర్వీర్యమైన ముందు నీ ఒక్క పిలుపు కదిలి వచ్చాయి ఊళ్లు వాడలు నీ పలుకే నిర్దయించింది కోట్లాది నాల్కలపై నీ దర్శన భాగ్యం దైవ దర్శనాన్ని తలపించింది నీ పోసి నవ్వు చూసి లోకమే పరవశించింది నిన్ను కన్న భారతమాత ధరించింది సత్యం అహింసల మహిమను మరొకసారి లోక చేసావు నీవు ప్రపంచ శాంతికి విజయ సంఘం పూరించావు ప్రపంచంలో హింస ప్రజ్వరిన ప్రతి చోట నువ్వు అవతరించాలి లోకమంతా నీ ఆలయాలే కలగాలి నీ ప్రబోధాలే మానవాళికి అంతటి ధర్మగ్రంథంగా రూపొందాలి నా పేరు చలపాక ప్రకాశ్ కవిత శీర్షిక కొన్ని నిజాల నుండి నిజాల వైపు నా చిన్నప్పుడే మా తాతలిద్దరూ పోయారు కాని నేనున్నానంటూ వీధి మొదట్లో కర్ర నిల్చున్న గాంధీ తాత విగ్రహం అభయం అతను బడుకెళ్లి పుస్తకాలు చదవలేదు కాని ఎన్నో జీవితాలను చదివినంత అనుభవం గడించాడు గాంధీ సుభాషితాల నుండి ఎన్ని ఒత్తిళ్లున్నా అతని ముఖం ప్రకాశవంతంగా వెలిగిపోతోంది బహుశా గాంధేవాదేమో అవినీతి సంపాదన వద్దంటూ నేటికీ పోరాటం చేస్తున్న నిరంతర కాపలాదారి కరెన్సీ నోట్లపై చూస్తున్న గాంధీ చిత్రం రక్తాన్ని చిందించడం కాదు రక్తదానం చేసి ప్రాణాలు నిలపమని బోధించేదే నేటికీ నిలిచిన అసలు శిశులు గాంధీతత్వం నీ కోరిక ఏమిటని ఎవరైనా అడిగితే నీకేం పరం కావాలో కోరుకోమంటూ ఎవరైనా అభయమిస్తే నేను కోరుకునేది ఒకటే బోసి నవ్వుల బాపూజీల స్వచ్చమైన చెరకని చిరునవ్వుని వరంగా కోరుకుంటా ఏ గొడవలో లేని గాంధీ జాలలో కలగలిసి నడవడమే మన లక్ష్యం కావాలంటూ వేడుకుంటాను నా పేరు గుడిపూడి రాధికారాణి మచిలీపట్నం స్మృతి గీతం కవిత అస్తమించని రవికి వీపు పెట్టి నుంచుని నీడలు కనబడి కృంగిపోయి రవినే నిందిస్తూ మనముంటే ఉదయించిందో ఇనబింబం ఆ భానుడికెదురుగ నిలబడి వడివడిగా సాగిపోతూ నీడల జాడలు చూడలేని దోవ ఇదని దీపమై చూపింది పైకి కనబడే కొమ్మలు రెమ్మలు చూసి ఇవి పళ్లవి ఇవి ముళ్లవి అని ప్రేమిస్తూ ద్వేషిస్తూ విడదీస్తూ మనముంటే చిందో ఇనబింబం నేల పొరల్లో కలిసిమెలిసి పెనవేసుకు అల్లుకున్న ఆ మానుల వేళ్లు చూపి కనువిప్పును కలిగించే కాగడాయ కదిలింది ఈ పని నాది కాదు ఆ పని చేయలేను చేతకాదు చేయరాదు అని చేతులు ముడుచుకు చోద్యం చూస్తూ మనముంటే ఉదయించిందో ఇనబింబం ఉడుం పట్టుతో నడుం కట్టి తన పనులన్నీ తానే చేసి మన పనులెన్నో చేసి చూపి మల్లెపూవు స్వచ్ఛతతో మా ఎదుట మెరిసింది వజ్రం కంటే కఠినమై శిరీష కుసుమం కంటే కోమలమైనా సత్యం అహింసలే ఆయుధాలై ఆ ఇనబింబం మన బాదలు బాపి బాపు ఎయి వెలిగింది ఓ చిద్రకారుడు పులిమిన ఎర్రరంగుతో రంగుతో అర్ధాంతరంగా అస్తమిస్తూ తల్లడిల్లే మనను చూస్తూ చప్పున చూడగలమా విత్తులో చెట్టుని పువ్వులో పండుని మనిషిలో మనీషిని వేచి ఉండాలి వేకువ కోసం అని తీర్పునిస్తూ ఓర్పు నేర్పిన ఆ జ్యోతికి ఆ కాంతికి ఆ స్ఫూర్తికి పుట్టినాగలక్ష్మి గుడివాడ గాంధీ మతం ప్రజాహితం గాంధీ గాంధీ గాంధీ ఏమిటాయన పనితనం ఏమిటాయన గొప్పతనం ఎందుకు ఆయన తలుచుకోవాలి ఎందుకు ఆయన తెలుసుకోవాలి గుజరాత్ పుట్టి అక్కడే మిట్టి బారిస్టర్ గిరి కోసం ఇంగ్లాండ్ పైన జీవనోపాధి కోసం దక్షిణాఫ్రికా యానం రైల్లోంచి తోసేసిన దక్షిణాఫ్రికా ఆంగ్లేయుడి దౌష్ట్యం పెళ్లుబికిన గాంధీ ఆక్రోశం ఆగ్రహం ఎగసిన సత్యాగ్రహం స్వదేశానికి పునరాగమనం శాంతి మంత్రమే జపం సత్యాహింసే ఆయుధం చౌరీ చౌరా చంపారన్ రైతులతో సహపోరాటం ఖైరా మిల్లు కార్మికోద్యమానికి సహకారం విదేశీ వస్తు బహిష్కరణోద్యమం దేశీయ పరిశ్రమలకు ఉతం విదేశీ కళాశాలల బహిష్కరణ జాతీయ కళాశాలకు అంకురార్పణ శాసనోద్యమం ఉప్పొంగిన జనసంద్రం ఉప్పు సత్యాగ్రహోద్యమం జనంతో పోటెత్తిన సాగర తీరం ఫిట్ ఇండియా ఉద్యమం సింహభాగం మహిళల భాగస్వామ్యం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కమిషన్ లో క్రిప్స్ రాయబారాలు విఫలం విఫలం చివరికి అర్ధరాత్రి స్వతంత్రం తప్పని దేశ విభజన పెళ్లుబికిన మతోన్మాదం విషాద సంద్రం మానసం స్వతంత్ర భారతంలో పదవీ త్యాగం అయినా తప్పని ప్రాణత్యాగం నాడే ఆనాడే గ్రామ స్వయం సమృద్ది ఆకాంక్ష నైతిక విలువల విద్య ఆశయం మాతృభాష విద్యకు ప్రోత్సాహం స్వచ్ఛ భారతానికి చేతలతో చైతన్యం వసదైక కుటుంబమే ఆయన ఆశయం అందుకే ఈనాటికి విశ్వవ్యాపితం గాంధీ హితం అంచేత ఆయన మహాత్మా గాంధీజీ వెరసి మహాత్మా గాంధీ పువ్వాడ సోమయాజీ తాతాను तातानी नि ने दर्शिपने चेतुनि पोत्तमुलुडु नी चिंत्रु व्रतलु पोकटल सधुवा विभ्रांत गुर्पाटन यम्या కలి ముందే వచ్చి కూర్చుండగన్ తొడుగవే సొక్కాయి ఒడలిపై దెబ్బల బొబ్బరింతలు మాని మనిపోవలేడా చిట్టి కొల్లాయితో చే నడచెదే పగరనిదిర్చు నిబ్బరపు గుర్రుత కళ్ళ వ్రాలిపోయడి జోడు ఆడంబరములకు వీడు కొలుప తల వెంట్రు కళ్లకు స్థానమీయవదేమి తులువల తులతూప తొలచినావా నీవు కల్లగన్న రాజ్యము నెలవుదప్పి రాజ్యమన భోజ్యమగుట దుర్భరము సూవే ఇంకనైనా నరేంద్రుల నిధు ఆత్మ విస్ఫూర్తి లో ఎగయుగా జండా పండుగ ఆపై నిండ గుని జన్మదినము నెగడుచురాన్ెల దండపురపరెపలు నీదు దరహాసములవు కలలో పద్యములూచుకల్ల తన్ మేల్కొను మనుమని కర్రరుదవు కృష్ణా జిల్లా రచయితల సంఘం వారు సమర్పించిన కవిత కదంబం ఇంతవరకు మీరు విన్నారు ఈ కార్యక్రమ ప్రాయోజకులు కృష్ణా జిల్లా రచయితల సంఘం